పేరు వచ్చిన పరిస్థితులకు ఫీల్ అయిన వారందరికీ వందలు సమర్పిస్తున్నా బోర్డు మీద పెద్ద అక్షరాలతో మన అంశమో తెలియజేయబడింది క్రీస్తి నందు లోకంలో సంగతి నేను లోకస్తుల సమాచారం కాదు లోకంలో ఉండే వేరే విశ్వాసాలకు సంబంధించిన సమాచారం కాదు అపోరుషుల బోధలో గుప్తమయ్యున్న సందేశం ఇది క్రీస్తిసినందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించి వారు అందరూ పొందరే కాదు అందరూ ఒకవేళ నీవు క్రీస్తు చేసినందు బ్రతుకును ఉద్దేశించితే నీవు కూడా హింస అనేది సమాచారం నమ్ముకోండి మీ సమస్యలు తీరిపోతాయి నమ్ముకోండి మీకు ఆరోగ్యం వస్తుంది నమ్ముకోండి మీకు ఉద్యోగాలు వస్తాయి నమ్ముకోండి మీ సంపద వస్తుంది నమ్ముకోండి అదొస్తుంది ఇదొస్తుంది అనే సమాచారం కాదు ఇది క్రీస్తు చేస్తున్నందు ఉద్దేశించితే అది వాస్తవం గ్రంథమేముందంటే వారందరూ హింస పొందుదురు అన్నాడు ఇది సువార్తలాగా లేదు వాస్తవానికి మనుషులకు భౌతిక వాదులకు శరీర సంబంధులకు లేదు సువార్తలాగా అంటే వారికి ఎలా ఉండాలంటే బ్రహ్మా నిలుచు నమ్ముకుంటే నా సమస్యలన్నీ తీరిపోతాయి నా కష్టాలు తొలగిపోతాయి నాకు సుఖాలే సుఖాలు అనే భావన ఆలోచన చేసే మనుషులు క్రీస్తియస్ నదు సద్భక్తి గురించి ఆలోచించేటలా మొట్టమొదటి నేనేం చేయబోతున్నాను అంటే భక్తిని గురించి గ్రంథం మాట్లాడుతుంది భక్తిని గురించి గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం ఇలా రాబడి ఉంది యాత్ర పత్రిక ఒకటో అధ్యాయంలో భక్తి అంటే ఇరవై ఆరో వచ్చినండి అలా రాబడుంది యాకో పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినండి ఎవడైనాను నోటికి కళ్ళెం పెట్టుకోకుండా అంటే ఇష్టానుసారంగా వదిలిపోతూ ఇష్టం మాట్లాడేవాడు నోటికి కళ్ళెం లేకుండా ఉంటాడు నోటికి హద్దులు లేకుండా మాట్లాడే మనిషి భక్తి కలిగిన కాదు కాబట్టి ముందు చెప్పేసే ప్రత్యేకించి భక్తి కలిగి ఉండాలి అంటే నోటికి కళ్ళెం పెట్టుకొని ఉండాలి నోటికి కళ్ళెం పెట్టుకోకుండా మాట్లాడేవాడు భక్తి కలిగిన వాడు అనుకోవటం పొరపాటు అవుతుంది మొదటి సమాచారం నోటికి కళ్ళం పెట్టుకోకపోతే అది భక్తి కాదు కాబట్టి ఎవరైనానూ నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొచ్చు భక్తి కలవాడును అనుకుంటే అని భక్తి వ్యర్థం అది భక్తి కాదు అది వ్యర్థమైన భక్తి కాబట్టి నోటికి కళ్ళెం పెట్టుకోవటం అని విశేషమైన సమాచారం నోటికి కళ్ళెం పెట్టుకోవటంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం ఏమంటే దేవుని స్థుతించే మనిషిని మనిషిని నోరు తోటి వాడిని దూషించుకునే ఉండటం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది నోటికి కళ్ళెం పెట్టుకునే కార్యక్రమం జరిగించాలి రెండవ సంగతి ఏమన్నాడంటే తండ్రి దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి పవిత్రమైన భక్తి నిష్కళంకమైన భక్తి ఏమి అంటే విధవనాడును దిక్కులేని వారి ఇబ్బందుల్లో పరామర్శించటం దిక్కులేని వారిని విధవనాడును ఇబ్బందుల్లో పరామర్శించటం అంటే విడోస్ హోమ్స్ నడిపించడమో లేకపోతే చిల్డ్రన్ హోమ్ నడిపించడమో కాదు వారి ఇబ్బందుల్లో పరామర్శించే పరిస్థితి నీది కాబట్టి ఇబ్బందిలో ఉన్న వారిని విధురాణం నికుమాలడు వారిని వారి ఇబ్బందులు పరామర్శించడం నీ కార్యక్రమం నీ వంతులు నువ్వు చేల్సిన పని రే మూడవ సమాచారం ఏమంటే ఏలోక సంబంధమైన మాలిన్యం అంటుకోకుండా కాపాడుకోవాలి లోకంలో మాలిన్యం ఉంది లోకము కూడిన లోకం ఇది చెడుతనంతో అక్రమంతో అుర్మార్గతతో కూడిన లోకం ఈ లోకంలో మాలిన్యం అంటుకోకుండా కాపాడుకోవటం అనే ఒక విశేషమైన సమాచారం భక్తిని గురించి మూడు సమాచారాలు చెప్పేశాడు ఒకటి నోటికి కళ్ళం పెట్టుకోవాలి రెండు దిక్కుమాల పిల్లలు విధూరాల వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి మూడవది ఇహలోక సంబంధమైన మాలిన్యం అంటుకోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి భక్తి అంటే లోక్ సంబంధమైన మాలిన్యం అంటుకుని రుద్దుకుంటూ తిరిగేది భక్తి కాదు కాబట్టి లోకంలో మాలిన్యం ఉంది లోకంలో చెడుతనం ఉంది దుర్మార్గత ఉంది దుష్టత్వం ఉంది లోకంలో దుర్మార్గత దుష్టత్వం చెడుతనాన్ని రుద్దుకుంటూ తిరిగిన వాడు భక్తి కలిగిన వాడు కాబట్టి ఈ లోక సంబంధమైన మాలిన్యం జాగ్రత్తగా తన కాపాడుకోవాల్సిన అవసరం ఉంది భక్తి అంటే చెప్పేసి ప్రత్యేకించి భక్తుల గురించి మళ్లీ మనం మాట్లాడుకోవడానికి గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం భక్తిహీనతకు భక్తిని వ్యత్యాసం తెలి ఆలోచన చేస్తున్నప్పుడు భక్తి అంటే తెలిపటి పడుతుంటుంది భక్తిహీనత భక్తిహీనత ఎలాగంటే కీర్తన గ్రంథంలో ముప్పై ఏడో అధ్యాయం కీర్తనలు ముప్పై ఏడో అధ్యాయంలో గ్రంథం ఇలా తెలియజేస్తుంది ఇరవై ఒకటో చదువుతాం కీర్తనలు భక్తిహీనలు అప్పు చేసి తీర్చక ఎందురు అప్పులు అప్పులు ఎగ్గొట్టేవాళ్ళు భక్తిహీన్లు అన్నమాట జీవితంలో భక్తి అప్పులు చేసి ఎగ్గొట్టేవాళ్ళు ఉన్నారనుకో వాళ్ళు భక్తిహీన్లు అన్నమాట భక్తి అప్పులు చేసి ఎగ్గొట్టేది భక్తి కాదు అప్పు చేసి తీర్చకుండా ఉండేది భక్తి కాదు కాబట్టి నేను భక్తి అప్పు చేసి ఎగ్గొడుతూ భక్తి అనుకునేవాడు మోసం చేస్తుంది మోసపోతున్నవాడు అది భక్తి కాదు అందువలన అప్పు చేసి తీర్చకుండా ఉండేది భక్తి కాదని చెప్పాడు భక్తిహీనులు అప్పు చేసి తీర్చకుండా ఉంటారు అది భక్తిహీనత భక్తి కాదు వాస్తవానికి భక్తిని గురించి భక్తిహీనతను గురించి మాట్లాడేటప్పుడు గ్రంథం ఎలా తెలియజేస్తుంది కీర్తన గ్రంథంలో యాభై అధ్యాయేలా రాబడి కీర్తన యాభై పదహారో వచ్చిన నుండి గ్రంథం తెలియజేసే ఇరవై యాభై అధ్యాయం పదహారం వచ్చింది దేవుడు భక్తిహీనులతో దేవుడు ఎలా శ్రమిస్తున్నాడు నా కట్టడలు వివరించడాక నీకేం పని నా నిర్బంధన నీ నోట వచ్చించదవేమి దిద్దుబాటు నీకు కదా అనేసాడు దిద్దుబాటు అసహించుకునేవాడు భక్తి కలిగిన కాదు భక్తిహీనుడు భక్తి దిద్దుబాటును ప్రేమించేది భక్తి లోపం లేని జీవితాన్ని గురించి గంధం మాట్లాడలా మనుషులు లోపభమైన జీవితం కలిగిన వారు లోపంలో ఉన్నవారు బలహీన కలిగిన వారు లోపల లోపం కలిగినవారు లోపం కలిగిన వాళ్ళు లోపల కొనసాగించేది భక్తి కాదు అందువల్ల గంధం ఏముంటుందంటే భక్తి అంటే దిద్దుబాట్లు ప్రేమించేది భక్తి లోపం కనబడుతుంది జీవితంలో లోపం కనబడుతుంది కనబడుతూ దాన్ని దాటిపోతున్న మనుషులు భక్తి కలిగిన వాడు కాబట్టి నేను నేను ప్రార్థన చేస్తాను నేను చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను జీవితాన్ని లోపాన్ని దిద్దుకోవటానికి ఇష్టపడని భక్తి కాదు భక్తి కాదు కాబట్టి సద్భక్తి అంటే లోపభిష్టమైన జీవిత విధానాన్ని గుర్తించి దాన్ని దిద్దుకోవటం అనేది భక్తి భక్తి అతను భక్తితో దేవుడిలాసలు వేస్తున్నాడు నా కట్టడలు వివరించిన నీకేం పని నా నిబంధన నీ నోట వచ్చించదు ఎందుకు నోటతో పలుకుతావు నా నిబంధన ఇంటితో పలకూడదు వచించదు ఏమి దిద్దుబాటు నీకు అసహ్యం కదా దిద్దుబాటు అసహ్యమైన వాడు భక్తి కలిగిన వాడుకా కాబట్టి పాపంతో జత కూడేవాడు భక్తి కలిగిన వాడుకా చదువుతాం కింద మాటలు మాట్లాడబడుంది పదహారో వచ్చిన అయిపోయిన తర్వాత పదిహేడు వచ్చిన మాట్లాడుతుంది లంతా తెలిసిందా ఒకసారి నువ్వు దొంగలు చూసినప్పుడు దాంతో ఏకీభించు వ్యభచారులతో నోరు తెరుచున్నావు కాబట్టి నోరు తెరిచని నాలుక కపటము కల్పించున్నది కాబట్టి భక్తి గురించి మాట్లాడినప్పుడు సమాచారం తెలియజేస్తున్నాడు భక్తి సద్భక్తి అంటే ముందు భక్తి తెలుసుకుంటే సద్భక్తుని గురించి ఆలోచన చేసినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందో తర్వాత మాట్లాడుకుంటాం భక్తి అనేది నీ ఉద్దేశించిందే అనేది కాదు గ్రంథం తెలియజేసే సమాచారం ఇది భక్తి ఏమంటున్నాడు అంటే నీ నోటిని కాపాడుకోవటం భక్తి ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించడం భక్తి ఏలోక సమధన మాదిని అంటకుండా కాపాడుకునేది భక్తి దిద్దుబాటును భ్రమించేది భక్తి పాపంతో జతకూడని భక్తి అని చెప్పేశాడు కాబట్టి భక్తి అంటే మనం తెలియజేశాడు కాబట్టి పాపంతో జత కూడుతూ వ్యభిచాలతో సాంగత్యం చేస్తూ దంపత ఏకీభవించుతూ భక్తి అని అనుకుంటే అది భక్తి కాదు వాస్తవానికి కాబట్టి వాస్తవానికి సమాజాలు పవిత్రంగా మార్చబడాల్సిన అవసరం ఉంది భక్తి సద్భక్తి అంటే సమాజాలు పవిత్రంగా మార్చబడాల్సిన అవసరం ఉంది షద్భక్తితో ప్రతికుద్దేశించి వారందరూ భక్తి అనేది ఉద్రేకపూర్వకమైంది కాదు అంటే వాస్తవానికి భక్తి నిలకడిగా ఉండకపోతే అది భక్తి కాదు భక్తిగా అంగీకరించబడదు భక్తి నిలకడిగా ఉండాలి ఆపద మొక్కులు మొక్కేది భక్తి కాదు ఆపద మొక్కులు మొక్కటం భక్తి కాదు గ్రంథమేలాగా ఉంటుంది కేంద్ర గ్రంథంలో డె ఎనిమిదొక్క ఎత్తున గ్రంథంలా తెలియజేస్తుంది ముప్పై నాలుగు వచ్చి అండి గ్రంథంలాగా ఉంటుంది వారిని ఆయన సంహరించినప్పుడు ఆయన వారిని సంహరించినప్పుడు వారు ఆయన్ను వెతకని ఎప్పుడు ఎదికారు శిక్షించినప్పుడు శిక్షించినప్పుడు వెతకారంట శిక్ష అనుభవించేటప్పుడు దేవుని వెతకటం భక్తి కాదు కాబట్టి ఆయన వారిని సంహరించినప్పుడు ఆయన్ను వాళ్ళు వెతికని వారు తిరిగి హృదయపూర్వకంగా బతిమాలుకొనిది దేవుడు ఆమెకు ఆశ్రయదు దుర్గమని మహోన్నతులైన దేవుడు తమకు విమోచకుడు అని వారి జ్ఞాపకము చేసుకునేది ఆయనను వారి హృదయము ఆయన వెళ్ళాలి నెలక నిలకడగా ఉండాలి కాబట్టి ఆపద భక్తి కాదు అని చెప్పేసి ప్రత్యేకించి ఆపదొచ్చింది దేవుడా నాయన అయ్యా ప్రార్థనలో పిలవండి లేకపోతే ఏమి నా కోసం ప్రార్థన చేయండి అని చేయండి ఏం చేయండి ఇది భక్తికా ఆపద మొక్కులు భక్తిక సద్భక్తి అంతకంటే కా అందువల్ల భక్తి అంటే ఏమి తెలిస్తే సద్భక్తి ఆపద మొక్కులు మొక్కేది కా ఆపదలో దేవుని వెతికేది కా అందువల్ల ఆయన ప్రత్యేకం చెప్పాడు ఆయన వారిని సంహరించినప్పుడు వారాయనను వెదకిరి వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుని బతిమాలు కొని దేవుడు తమకు ఆశ్రయదుర్గం అనియు మోహనదు దేవుడు తమకు విమోక్షకుడు అని వారి జ్ఞాపకం చేసుకొని అయినను వారి హృదయము ఆ నీడలో స్థిరంగా ఉండలేదు భక్తిక సద్భక్తి కాదని సద్భక్తి అంటే ఆపద మొక్కులు మొక్కేది సద్భక్తిక దేవుని వెతికేది అవసరతుల దేవుని వెతికేది భక్తిక చెప్ప ప్రత్యేకించి ఆయన వారి వారి హృదయం ఆయన ఎదురు సిద్ధంగా ఉండలేదు ఆయన నిబంధనలు వారి నమ్మకంగా గైకొనలేదు నోటి మాటతో నోటి మాటతో నాలుగులతో కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుతుంది సద్భక్తి ఏది సద్భక్తి సద్భక్తితో బ్రతకును ఉద్దేశించి అసలు సద్భక్తి ఏంటో తెలిస్తే నీకు భక్తి ఉందా లేదా అర్థమైపోతుంది ఆపద మొక్కులు భక్తిక భక్తిక అందువల్ల దేవుడేమంటున్నాడంటే నీ ఆపద మొక్కులకు నేనేం చేయలేను అన్నాడు అందు సమాచారం ఇది విధానం కాదు హోష్య గ్రంథంలో ఆరో అధ్యాయం నా రబడుంది హోష్య గ్రంథం ఆరో అధ్యాయం గ్రంథం తెలియజేసే విశేషమైన సమాజం మొదటి నుంచి రవ్వడుంది ఆపద మొక్కులు దేవుడు ఆయన సంహరించినప్పుడు ఆయన వెతికారంట ఇబ్బంది కలిగినప్పుడు దేవుడు వెతుకుతున్నారు సమస్య ఇచ్చినప్పుడు దేవుడు కాదని కోరుకుంటున్నారు అది సద్భక్తి కాదు అందువల్ల ఏమంటున్నాడంటే మనం యుగం ఎందుకు రండి ఆయన మనల్ని చీల్చివేశను ఆయనే మనల్ని స్వస్థపరచును భక్తి కాదు అది ఆయన మనల్ని కొట్టను ఆయనే మనల్ని బాగు భక్తి కాదు రెండు దినములైన తర్వాత మనం బ్రతికించును ఆయన సమగ్రం బ్రతుకునట్లు మూడో దినం ఆయన మన స్థిరపరచును యోహోవాను యహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకుందాం భక్తి కాదు యోహవాన్ని కూర్చిన జ్ఞానం సంపాదించుకుంటూ ఆయన అనుసరించుదాం రండి తప్పక వచ్చిన రీతిని ఆయన ఉదయించును వర్షం మన ఎద్దకు భూములతో పాటు తొలకరి వర్షము కడవరి వర్షము అయినది మనకు వచ్చిన అని చెప్పని భక్తి ఒలక పోలుస్తున్నారు ఇది సద్భక్తి కా సద్భక్తికా అందువల్ల దేవు సమాధానం ఏమంటే ఆరు వర్షంలో ఎఫ్రాహిము నేను నిన్న ఏమి చేతును ఓ యోధా నేనేమి చేతును ఏం చేసేది తెల్లవారుగానే తెల్లవారుగానే మేఘము ఎగిరిపోవునట్టును ప్రాతకాలం మనుషు ఆరిపోవున్నట్టునే మీ భక్తి నిలవకుండా పోయింది అది సద్భక్తి కాదు కాబట్టి సద్భక్తి అంటే ఆపద మొక్కులు మొక్కేది సద్భక్తి కాదు నీ అవసరతలో దేవుని వెతికేది సద్భక్తి కాదు అందువల్ల నేను సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించితే నీ అవసరతలో దేవుని వెదకటం కాదు దేవులతో సత్సంబంధం కలిగి ఉండడం జీవితం కొనసాగించడం అనేది సద్భక్తితో సంబంధించిన కార్యక్రమం సద్భక్తితో మ్రతుకునుద్దేశించితే దాన్ని ఉంటుంది హింస పొందుతారు అని అందువల్ల వాసు భక్తి ఏం చేయాలి భక్తి సద్భక్తి అయితే అది సాధకం చేయబడవలసిన భక్తి ఉంటుంది భక్తి సాధకం చేయబడాలి సాధకం చేయబడాలంటే దినచర్యగా దాన్ని అలవర్చుకుంటూ కొనసాగించుతూ ఉండాలి భక్తి సద్భక్తి ఆపద మొక్కులు భక్తి కాదు దినచర్యగా కొనసాగించేది భక్తి అందువల్ల సాధకం చేయడాల్సిన సమాచారం ఉంది మొదటి తిరుమో నాలుగో అధ్యాయంలో ఏడు ఎనిమిది వచ్చిన గ్రంథం కంటుంది మొదటి తిమోతి నాలుగో అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాల్లో గ్రంథం ఎలా తెలియజేస్తుంది అయినాసరికి చదివేశాయి అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన చదువుతాం పవిత్రమైన ముసలమ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో దేవభక్తి విషయంలో ముసలమ ముచ్చట్లను సాధించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో సాధకం చేసుకో సాధకం చేసుకునేది కాబట్టి ఆపద మొప్పులు భక్తి భక్తి కాదు దినచర్యగా సాధకం చేసుకునేది దినచర్యలో భాగమేది కాబట్టి దినచర్యలో భక్తి భాగమండి దినచర్యగా అది కార్యక్రమం కొనసాగించాలి కాబట్టి దైవ భక్తి విషయంలో నిన్న సాధకం చేసుకుంటుండు దినచర్యగా భక్తి కలిగి ఉండు శరీర సంబంధమైన సాధకము శరీర సంబంధమైన సాధనము ప్రయోజనకరం కానీ దైవభక్తి భక్తి ఇప్పటి జీవ విషయంలో రాబో జీవ విషయంలోను వాదానము కూడినదైన కూడినద అది అన్ని విషయంలో ప్రయోజనకరమైన కర్మ దైవభక్తి అన్ని విషయంలో ప్రయోజనకరమవుతుంది ఎప్పటి కాలం విషయంలో ప్రయోజనకరమై ఉంటుంది రాబో జీవిత విషయంలో కూడా దైవభక్తి ప్రయోజనకరమై ఉంటుంది అలాంటి భక్తి సద్భక్తి అయితే దినచర్యగా కొనసాగించవలసిన అవసరం ఉంటుంది ఆపద మొక్కులు మొక్కేది కావసతులో దేవుని వెతికేదిక నీ దేవుని కోసం ప్రోకలాడేదిక నీ అవసరం తెచ్చబడిన తర్వాత మర్చిపోయేందుక అందులో వాస్తవైన సమాస సద్భక్తి సద్భక్తి దేవుడు ఏమంటున్నాడంటే మనుషులు ఏమంటున్నారు దేవుని ఎంతకు వెళ్దాం రండి ఆయన జ్ఞానం సంపాదించడం దాంరండి ఆయన మనల్ని కొట్టాడు మనల్ని బాగు చేస్తాడు ఆయన మనకి మెక్కీలు చేసిన తర్వాత మేలు చేస్తుంటాడు కాబట్టి దేవుని ఎందుకు వెళ్దాం రండి అనుకునేది ఆపదలో జరిగించే కార్యక్రమం కా దినచర్యగా దేవుని ఎద్దకు వెళ్లి ఆయన భక్తి చదివి ఉండటం అనేది దేవుడు కోరుకున్నది సాధకం చెప్పవలసిన భక్తి ఉంటుంది భక్తి దినచర్యగా సాధకం చేయాల్సిన అవసరం ఉంటుంది రెండవ విశేషమే మూడో విశేషమైన సంగతి భక్తి సంతృష్టి సహితమైన దయ్య ఉండాలి సుష్టి సతమైన అంటే తృప్తి కలిగిన భక్తిగా మనుషులు తృప్తి అనేది ఒక నేర్చుకోవాలి భక్తి కలిగిన వాడు తృప్తి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది తృప్తి లేని వాడి భక్తి భక్తి కాదు వాస్తవాన్ని సద్భక్తి కాదు అందువల్ల గ్రంథం ఏముంటుందంటే మధురది మూతి అధ్యాయం మూడవ వచ్చే గ్రంథం రాత్రి భక్తి సాధకం చేసుకోవాలి రెండు భక్తి సంతృష్టి సహితమైన ఉండాలి సంతృష్టి సహితమై ఉండాలి ఎవడైన నువ్వు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములకు దైవభక్తికి అనుగుణ్యమైన బాధను అంగీకరింపక భిన్నమైన బాధను ఉపదేశించినలా వాడేమీయో ఎరుగక తర్కములను గుర్చి వాగ్వాదములను గుర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంతుడెగును వీటి మూలముగా అసూయ కలహము దోషణలు దురనుమానములు చెడిపోయిన మనసు కలిగి మనసు సత్యహీనులై దైవ్ లాభ సాధనం అనుకుని మనుషులవి దైవభక్తి లాభ సాధనగా ఉపయోగించకూడదు దైవభక్తి కలిగి ఉంటే లాభం అనే భావన సద్భక్తితో సంబంధించిన కార్యక్రమం కాదు భక్తి లాభ సాధనం కాదు లాభానికి ఒక సాధనంగా ఉపయోగించ భక్తిని ఉపయోగించితే లాభం వచ్చుద్ది అనే భావన సద్భక్తికి సంబంధించిన కార్యక్రమం కా భక్తిని లాభ సాధనంగా ఉపయోగించడం కాదు అన్నమాట ప్రత్యేకించి భక్తి లాభ సాధనంక అవుడు ఎవడైనా భక్తిని లాభ సాధనంగా ఆలోచన చేస్తూ భక్తి కలిగి ఉండేది లాభ సాధనమైతే మోసపోతున్న వాడై భక్తి లేనివాడై తన జీవితాన్ని వ్యర్థంగా ఉపయోగించారు ఈ టైంలో ఇబ్బంది కార్యక్రమం జరుగుతుంది భక్తి లాభ సాధనం భక్తిగా ఉంటే మాకేదో లాభం భౌతికమైన లాభాలు అనే భావన కలిగి మనుషులు చేసే ప్రయత్నం ప్రయాసోదం అనేది దైవ సద్భక్తి కాదు వాస్తవానికి అందువల్ల దైవభక్తి లాభ సాధనం అనే భావన సద్భక్తికి సంబంధించిన కార్యక్రమం కాదు అందువల్ల దైవభక్తి అంటే ఏకాగ్రత కలిగింద ఉండాలి భక్తి ఏకాగ్రత కలిగిందై ఉండాలి రెండవ తిమ్మతిలో మూడవ అధ్యాయం విషయం మాట్లాడడం రాబడి ఉంది రెండవ తిమ్మతి మూడో అధ్యాయం ఐదో వచ్చినంలో గ్రంథం తెలియజేసే పైకి భక్తి గలవారే వల ఉండి దాని శక్తిని ఆశ్రయించవారున ఎందుకి భక్తి గలవారయ్యే భక్తి పైకి పైకి భక్తి శక్తి భక్తి వేషధారతో కూడిన భక్తి వేషధానితో కూడిన భక్తి సద్భక్తి కాదు వాస్తవాన్ని ఎవరికో కనపడాలని భక్తిగా నట నటన చేసేది సద్భక్తి కాదు వాస్తవాన్ని అందువల్ల భక్తి అంటే సద్భక్తి అంటే వేషధానతో కూడింది కాదు కాబట్టి దైవభక్తి లాభ సాధనమైనది కాదు వేషధానితో కూడిన కార్య కార్యక్రమం కూడా కాదు అందువల్ల ఏమంటున్నాడే కొంచెం చెప్పేసి సమాచారం దైవభక్తి అనేది మూడో అధ్యాయంలో ఐదో వచ్చిన ఏమన్నాడు అంటే పైకి భక్తి కలవారి భక్తి కలవారి దాని శక్తిని ఆశ్రయించారు వారే భక్తి శక్తి కలిగింద ఉంటది భక్తిలో శక్తి ఉంటది భక్తి శక్తిని ఆశ్రయించకుండా పైకి మాత్రమే భక్తి కలిగి ఉంటే పైకి భక్తి కలవారి ఉండి భక్తి యొక్క శక్తిని ఆశ్రయించకపోతే వ్యర్థమైపోతుంటుంది కాబట్టి భక్తి శక్తి కలిగింద ఉండాలి కాబట్టి మొట్టమొదటిగా భక్తి ఏం చేయాలంటే నిలకడిగా ఉండాలి భక్తి సాధకం చేయబడాలి భక్తి సంతృష్టి సహితమైనదిగా ఉండాలి భక్తి ఏకాగ్రత కలిగింద ఉండాలి ఉండాలి భక్తి అంటే సమాచారం ఇంకో విశేషమైన సమాచారం ఏమంటే భక్తి నీ భాగమై ఉండాలి భక్తిని సంపాదనలో భాగమై ఉండాలి భక్తిని సంపాదించుకోవాలి నువ్వు అనేక సంగతులు లోపల సంపాదించుకోవచ్చు నువ్వు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవచ్చు ధనధాన్యాలు సంపాదించుకోవచ్చు రకరకాలుగా ఏమేమైనా సంపాదించుకోవచ్చు భక్తి లేకపోతే నీ సంపాదన సంపాదన కాదు వాస్తవంగా సంపాదించుకోవాల్సిన ఒక విశేషమైన సంగతి సంత సొత్తు భక్తి భక్తి సంపాదించుకోవాల్సింది అయి కాబట్టి నీ సంపాదనలో భక్తి భాగమై ఉండాల్సిన అవసరం అంటే సద్భక్తి అయితే నీ సంపాదనలో భాగమై ఉంటుంది విశేషమైన సమాచారం అది భక్తికి ఉండే విశేషమైన సంగతి చదువుతాం కంధం మొదటి మోతి ఆరో అధ్యాయంలో పదకొండవ వచ్చిన పడుంది దైవం జనుడా నీవైతే నీవైతే వీటిని విసర్జించి నీతిని నేతిని భక్తిని భక్తిని విశ్వాసము ప్రేమను మనం సంపాదించుకున్నట్టు ప్రయాసపడము సంపాదించుకోవటానికి సంపాదించొత్తు భక్తి సొత్తుంటది నీకు ఎంత భక్తి ఉందో నాకు తెలియదు నీకు ఎంత ఆశ ఉందో నీకు తెలిసి నీకు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో నీకు తెలియవచ్చు లేకపోతే నీకెన్ని ఇళ్ళున్నాయో వాకిళ్ళు ఉన్నాయో పొలాలు ఉన్నాయో స్థలాలు ఉన్నాయో లేకపోతే నీ సంపాదన ఎంతో నీకు తెలిసి కానీ వాస్తవానికి భక్తి భక్తి నీ సంపాదనలో దానికి విలువ ఉండదు వాస్తవాన్ని సమాజం చెప్పేసి ప్రత్యేకించి నువ్వు సంపాదించుకోవాల్సిన సొత్తు భక్తి భక్తిని సంపాదించుకోవాలి భక్తిని ఎంతమంది ఎంతవరకు సంపాదించుకున్నాను నిజ కలగలేదు అది సంపాదించుకోవాల్సిన ఆస్తి ఉంది భక్తి కాబట్టి నీ భక్తి సద్భక్తితో బ్రతుకులు ఉద్దేశించితే అని చెప్పేసి సమాచారం భక్తి సంపాదించుకోవాల్సిన సాధనమైంది భక్తి లాభం వచ్చే సాధనమై సాధనమైంది వాస్తవానికి లాభం రావటానికి నీకు అనేకమైన వనరులు ఉండొచ్చు ఈ వనరుల్లో నీ ఈ మూల ఈ మూలంగా నీకు కొంత ఆదాయము ఈ మూలంగా కొంత ఆదాయము ఆ మూలంగా కొంత ఆదాయం అలాగే వనరులను ఉండొచ్చు దానివల్ల లాభ సాధనం ఉండొచ్చు కానీ భక్తి లాభ సాధనమైందై ఉండాల్సిన అవసరం ఉంటుంది భక్తి లాభ సాధనమై ఉండాల్సిన అవసరం గ్రంథం ఎలాగంటుంది చదువుతా అధ్యాయ మైదా వచ్చినలో లాభసాధనమైన చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై భక్తిహీనులై దైవ భక్తి లాభ సాధనం అనుకుని మనుషుల వ్యర్థ వివాదములు కలుగుతున్నారు భక్తి లాభ సాధనమైన ఆలోచన భక్తి లాభ సాధనంగా ఆలోచించకూడదు ఇది లాభం వచ్చిన భక్తి కలిగితే లాభం వచ్చింది నాకు అనుకోకూడదు లాభ లాభ సాధనం అయ్యడానికి వీలుండదు కాబట్టి భక్తి లాభ సాధనంగా ఉండటానికి ఉపయోగించుకోవటం వీలు ఉండదు కాబట్టి భక్తి లాభ కొరకు ఉపయోగించే ఒక వనరులు అయ్యటానికి ఆలోచించకూడదు కాబట్టి సద్భక్తితో బ్రతుకు నిర్దేశించితే సద్భక్తి మనకెంత భక్తి ఉందో నిజంగా నాకు తెలియదు భక్తుల ఉండే విశేషమైన సంగతులు గ్రంథంలా కంటుంది నువ్వు భక్తిగా ఉంటే నీ కష్టాలు తగ్గిపోతాయా భక్తిగా ఉంటే కష్టాలు తగ్గిపోతాయా గ్రంథం ఏమంటాందంటే క్రీస్ సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించితే చిన్న వారు హింస పొందుతారు అన్నారు అందరూ ఉంటే కొంతమందికే కాదు హింస రావటం అనేది సహజమైన కార్యక్రమం హింస బాధింపబట్ట హింస అనేది బాధింపబట్టం బయట బయట వెలుపటి వారి చేత కలిగే బాధను హింస అంటారు వెలుపటి వారి వల్ల కలిగే బాధ హింస కాబట్టి బయట వారి వల్ల నీకేమొచ్చుద్ది అంటే హింస వచ్చింది బాధ భక్తిగా నిలబడితే సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించితే హింస కలుగుద్ది అనేది గ్రంథం చెప్పిన విశేషమైన సమాచారం క్రీస్ చేసినందు సద్భక్తితో బతుకుని ఉద్దేశించేవారు అందరూ అందరూ అందరూ అంటే నేను మినహాయింపు కాదు నేను ఎలా మినహాయింపు కాదో నీవు కూడా ఎలా మిన కాబట్టి లోకంతో ఏకింపించకపోతే దైవ నియమలో నువ్వు హింస అనేది సహజంగా వచ్చే ఏర్పాటు నేను ఒక విశేషమైన సంగతి ఏమంటే పరమాంద దేవుడు మనుషుడు ప్యాకేజీ ఇచ్చాడు తన విశ్వాసులైన వారికి ప్యాకేజీ ఇచ్చాడు విశ్వాసులైన వారికి ఇచ్చే ప్యాకేజీలో కిమ్స్ అనేది దాన్ని కలిపి ప్యాకేజీ ఇచ్చేశాడు నీకు మార్క్స్ వార్త పదో అధ్యాయంలో రాబడి ఉంది ప్యాకేజీ ఇది కాబట్టి భక్తులకు భక్తి భక్తులైన వారి వారికి పరమాంద దేవుడు చేస్తున్న ఒక విశేషమైన ఏర్పాటు మార్చు వార్త పదో అధ్యాయంలో తెలుగుదేశం విశేషమైన సమాచారం నిలబడింది ఇరవై ఎనిమిదవచ్చు నుండి పేదరిద్దుకో మేమే విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పారు వెంబడించుతాము కనుక మాకేమి సందర్భం సాగినాయి అందుకు ఏసీట్లే నేను నా నిమిత్తమును నా నిమిత్తమును ఇంటినైనను ఇంటినైనా అన్నదమ్ములనైన అక్క చెల్లెండ్రునైనను తల్లిదండ్రులనైనాను పిల్లలనైనా భూములైన విడిచినవాడు విడిచినవాడు ఇప్పుడు ఎగమందు హింసలతో పాటు ఇప్పుడు ఎగమందు హింసలతో పాటు ఇప్పుడు హింసలతో పాటు హింస లేకుండా ఇవ్వది ఇవ్వ సద్భక్తిలో హింసలనేది భాగస్వామి భాగ్యం ఉందని కాబట్టి దేవుని ప్యాకేజ్ దేవుడు తన ప్రజలైన వారికి తన త్యాగపూర్త త్యాగపూర్తులైన వారికి అని చేసిన వాగ్దానం కాబట్టి ప్రభువు నిమిత్తము అందుకు ఆయుషట్లయినాడు నా నిమిత్తము నా నిమిత్తము ఏంటయ్యా హింసలు అందరూ వదిలిపెట్టేస్తే హింసలు అంటావేంటి ఇది ప్యాకేజ్ ప్యాకేజ్ సద్భక్తితో బ్రతికునుద్దేశించింద దేవుడు ఏం చేశాడు అంటే నిన్ను మెరుగుదిద్దటానికి ఆయన ఏర్పాటు చేసి ఇప్పుడు హింసలతో పాటు నాకు హింసలు అవసరమా నేను తల్లిదండ్రులను అన్నదమ్ములను అక్కడి జను భూములను సమస్తను వదిలిపెట్టేశాను ప్రభు కోసమే ఈ కార్యక్రమాన్ని విడిచిపెట్టి వచ్చేశాను నాకేం దొరుకుతుందని పేతలు అడిగితే ఆయా అతడు ఏం వెళ్ళి పెట్టుకొని వెళ్ళిపోయాడు ఓ ధనవంతుడైన కుర్రాడు ప్రభు అనే దగ్గరికి వచ్చాడు వచ్చి అడిగాడు ఆయన్ని అది మనకు పదిహేడు వచ్చిండే ఇలా కాబట్టి పదిహేడు వచ్చింది ఆయన బయలుదేరి మార్గములు వెళ్ళిపోవచ్చుండగా ఒకడు పరుగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాడుని సద్భత కూడా నిత్య జోమునకు వాసుడొకటి నేనేమి చేయాలని అతను అడిగాను ఏసు నన్ను సత్పురుషులను ఎలా చెప్పుచున్నావు దేవుడొక్కడే కాని మరి ఎవడు సత్పురుషుడు కాడు నరహత్య చేయవద్దు వ్యభిచరించవద్దు దొంగలవద్దు అబ్బద్ సాక్ష్యం పలకవద్దు మోసపూర్చవద్దు నీ తల్లిదండ్రులు సన్మానించము అని ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను అందుకు అందుకథుడు బాధుకుడా బాల్యము నుండి ఇవన్నీ ఆయనను వెంబడించుతూనే ఉంటుంది అని చెప్పాను ఏసో చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా విన్నది నీవు వెళ్ళి నీవు కలిగినవన్నీ అమ్మి పర్వ అమ్మి బేదలకిమ్ము పర్లోకి నీకు కలుగు నీకు నన్మ కలుగును నీ వచ్చిన చెప్పాను అతడు మిగులు ఆస్తి కలవాడు గనుక ఆ మాటకు ముఖం చిన్నపుచ్చుకొని దుఃఖపొచ్చి వెళ్లిపోయాడు ఇదేంటయా నేను వెంబడించితే ఏదో కలుగుద్దునుకు నేనొస్తే ఆస్తిని అన్మేసేయమంటున్నావు నేను వెంబడించబడినా వద్దు వద్దు నాకు నాకు ఆస్తి కావాలని కొర్రాడు ఆస్తిని వెంబడించుకొని ప్రభాన్యసుని విసర్జించి వెళ్లిపోయాడు వెళ్లిపోయిన సందర్భంలో ప్రభునేషు మాట్లాడుతున్నాడు అప్పుడు యేసు చుట్టూ చూచి ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించి ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను ఆయన ఆ మాటకు శిష్యులు విస్మయం అందుకే అస తెగ వార్త ఇట్లా పిల్లారా తమ ఆస్తి ఎందు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభం ఆస్తి ఎందు నమ్మికేవాడు ఆస్తి ఆస్తి ఎందే నమ్మికుండా వాడు పర్లోక రాజ్యం ప్రవేశించి ఎంతో దుర్లభం అని చెప్పేశాడంట దేవుని రాజ్యం ప్రవేశం దుర్లభం ధనవంతుడు దేవుని రాజ్యం ప్రవేశించడం కంటే వండేశ్వరి దేవుని దూరం సులభము అత్యధికంగా ఆశ్చర్యపడి అట్లయితే ఎవడో రక్షణ పొందగలడు అని ఆయన అడిగి చూచి ఇది మనుషులకు సాధ్య అసాధ్యమే గాని దేవునికి సాధ్య దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తమును సాధ్యమే అనడు అపేత నిధిగో మేము సమస్తమని విడిచిపెట్టి నేను వెంపట్టించాం సమస్తాన్ని విడిచిపెట్టేశాం నువ్వు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము చేపలు పట్టుకుంటున్నాం నా దొండలో కూర్చుని బాధ ఆ తర్వాత వాళ్ళ విసిరేమన్నా విసిరి చేసి విసిరాను విసిరితే భయంకరంగా చేపల నిండి దొన్ని చేపల నిండి వాళ్ళ నిండి చేపలు పడ్డాయి నా ఒక్క ధోనితో ఈ కుదిరి కుదరదని ప్రకండ స్నేహితులు కూడా పిలిపించుకుని వారిని మేము ఏకేభవించి రెండు దోణిల్ నిండు చేపలు నింపేశాం పట్టిన చేపలు అమ్ముకోవటానికి కానీ దానివల్ల లాభం సంపాదించుకోవడానికి మాకు అనుమతి ఇవ్వాల నన్ను వెంబడించమని చెప్పేశాం అక్కడ ధోనీల్ని వలల్ని చేపల్ని వదిలిపెట్టేసి సమస్యను వదిలిపెట్టి నీ అమ్మబడ్డాం సమస్తాన్ని విడిచిపెట్టి అమ్మడించాం మాకేం దొరుకుతుంది అయితే ఇప్పుడేం దొరుకుతుందని అయితే బ్రహ్మాష్ చెప్పాడు మీకేం దొరుకుతుందంటే ప్యాకేజీ ఇస్తున్నా మీకు ప్యాకేజీ నీ ప్యాకేజీలో ఏముంటుందంటే హింసలు ఉంటాయి హింసలు ఉంటాయి హింస లేకుండా నా ప్యాకేజీ లేదు అని చెప్పేసి ప్రత్యేకించి కాబట్టి ఎవడైనా హింస తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే సద్భక్తి కలిగిన వాడు వింటానికి దుర్లభమైనది విశేషమైన సమాజం ప్రభు ప్రభాని మాట్లాడుతున్నాడు అప్పుడు ఏం చెప్పాడు వాడు ఆయన నా నిమిత్తమును శ్రువార్త నిమిత్తమును ఇంటినైనాను అన్నదమ్ములనైనాను అక్కజనుడనను తండ్రి తల్లిదండ్రులైనను పిల్లలైనాను భూములనైనాను విడిచినవాడు ఇహమందు ఇహమందు నూరంతులుగా ఇళ్ళను అన్నదమ్ములు అక్కజను పిల్లను పొందుకు పొందుతుని చెప్తే ఎంతో సంతోషంగా ఉండేది కానీ ప్యాకేజీలు ఏం పెట్టాడనే ముందుగా హింసలతో పాటు అన్నాడు సద్భక్తితో బ్రతక నిర్దేశించితే హింస తప్పదు అనేది విశేషమైన సమాచారం గ్రంథం తెలియజే సమాచారం అందువలన హింస తప్పించుకొని భక్తితో బ్రతకదాలని ఆలోచన చేసే మనిషి ఏం చేసి చేయాలంటే లోకంతో ఎక్కిభవించాలి సద్భక్తిని వదిలిపెట్టాలి శరీర సంబంధంగా బ్రతకాలి ఆత్మ సంబంధంగా జీవితం వదిలిపెట్టేయాలి క్రిస్వభును బంబడించడం మానేస లోకాండమే ఉంటే వాడు అప్పుడు ఈ దరిదా అవుతాం కాబట్టి రాజీ పడే పరిస్థితుల్లో నాకు సుఖమే కావాలి ప్రభానేశునమడించితే నాకు లాభమే రావాలి ఏ విధమైన కష్టం రాకూడదు నాకు ఇబ్బందులు కలగకూడదు సుఖమే సుఖం ప్రభానేషులు అనే భావన కలిగిన మనుషుడు ప్రభానేశునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించేవాడు కాదు కాదు అందులోన కృషి చేసినందు సద్భక్తితో బ్రతుకు నిర్దేశించేవారు అందరూ కొందరు కాదు కాబట్టి అందరిలో నీవు కూడా భక్తి కలిగిన వాడుగా ఉండటానికి ఆలోచన చేస్తే నీవు దానిని తప్పించుకునే అవకాశం ఉండదు మనుషులు ఏం చేసిన ప్రయత్నం చేస్తుంటారంటే హింసను తప్పించుకొని బాధను తప్పించుకొని కష్టాలు తప్పించుకొని రాజీ లోకంతో రాజీ జీవితాన్ని కొనసాగించుకోవడానికి ఆలోచన చేసినప్పుడు సద్భక్తితో బ్రతికే ఉద్దేశం లేదు అన్నమాట విశేషమైన సమాచారం కాబట్టి పరిస్థితి ఇది గ్రంథం ఏం చెప్పిందంటే క్రీస్తు సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించే వారందరూ అందరూ క్రీస్తు అని విశేషమైన సమాచారం క్రీస్తు అంటే ఆయన శరీరమైన సంఘమందు క్రీష్ సంఘంగా బ్రతుకుని ఉద్దేశించితే క్రీస్తు చేసినందు క్రీస్తు ప్రభు రందు దేవుడు ఏం చేశాడంటే పర్లోక సంబంధంగా ఆశీర్వాదాలన్నింటినీ ప్రసాదించాడు పర్లోకి సంబంధంగా ఇబ్బందులు గ్రంథం తెలుగుదేశం విశేషమైన సమాచారం ఎఫెస్ ఒకటో అడ్జ్ మోడ వచ్చిన ఏముంది అంటే ప్రతింపబడిగా పరలోక విషయంలో ఆత్మసంబంధమైన వ్యత్యాసం మాట్లాడాడు ఇప్పుడు ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదంలో భూసంబం కల్పల ప్రత్యేకించి అందువలన ఏం చెప్తాడంటే క్రీస్తు చేసినందు పర్లోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించబడుతుంటుంది నువ్వు దీవెన అనుభవించాలంటే పర్లోక సంబంధం ఉన్న ఆశీర్వాదాలు అనుభవించాలంటే క్రీస్తు యర్సులో ఉండాలి ఉండాలి క్రీస్తు బయట ఆశీర్వాదాలు ఉండవు ఉండవు సకల ఆశీర్వాదాలు ఉంటాయి ప్రీస్ చేస్తున్నందు ఆయన శరీరమైన సంఘంలో విశేషమైన సమాచారం కాబట్టి గ్రంథాలయం తెలియజేస్తుంది కాబట్టి మధురి కొరింత పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినాల్లో ఏం చెప్పాడు అంటే మధుని కొరింతి పన్నెండవ అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినాల్లో గ్రంథం తెలియచే ఎలాగో శరీరం ఏకమైనను ఆయన ఎలాగో శరీరం ఏకమైనను అనేక అవయవములు కలిగి ఉందో ఎలాగూ శరీరం యొక్క అవయవముల నియోగను అనేకముల ఉన్నను ఒక్క శరీరమై ఉన్నదో అలాగే క్రీస్తు ఉన్నాడు ఎలాగనగా యూదులమైన దాసుల స్వతంత్రైన మనమందరము అందరము ఒక శరీరంలోనికి ఒక ఆత్మ ఎందే బాప్స్ట్మెంట్ ఒక శరీరంలోనికి అక్కడ కందే రాసాడు ఒక శరీరం శరీరంగా ఉండిటకు ఒక శరీరంగా వండిటకు ఒక శరీరంగా ఉండట ఒక శరీరంగా వండిటకు ఒక ఆత్మందే బాప్తం పొందాం ఆయన చెప్పాడు ఒక శరీరంగా ఉండిటకు కృష్ణప్రభు శరీరంగా ఉండటం అనే ఒక విశేషమైన సమాచారం కృష్ణప్రభు శరీరము లో రక్తం ప్రవహిస్తుంటది బయటక బయట ఏం చేస్తుంటారంటే బోర్డు రాసుకుంటారు క్రీస్తు రక్తము ప్రతి పాపం నుంచి పవిత్రంగా చేస్తారు బోర్డు రాసి వస్తుంటాడు క్రీస్తు రక్తము ప్రతి పాపం నుంచి పవిత్రంగా చేసేది ఎవరిని అంటే క్రీస్తు యశులో ఆయన శరీరంలో భాగస్వాములకు సంబంధించిన కార్యక్రమాన్ని ఆయన రక్తము ఆయన శరీరంలో ప్రవహిస్తుంటది అదిస్తుంటది క్రీష్ రక్తము రోడ్ల మీద ప్రవహించేది కాకపోతే అక్కడి పక్కన అక్కడ దొరికేది కా ఆత్మసంబంధం క్రీష్ణ శరీరంలో క్రీష్ సంఘంలో ఆయన రక్త ప్రవహం ప్రవాహం జరుగుతుంటుంది కాబట్టి ప్రతి మనుషుడు క్రీష్ రక్తంతో సహవాస బాంధవ్యం కడిగుండాలి అంటే ఆయన శరీరంలో భాగస్వామి అయ్యి ఉండాలి శరీరంలో భాగస్వామి కాకపోతే రక్తము రోడ్ల మీద ప్రవహించదు నా రక్తము నా దేహంలోనే ఉంటుంది రోడ్ల మీద ప్రవహించదు నా రక్తము నా దేహంలో ప్రత్యావయవాన్ని తాకుతూ తిరిగి వస్తుంటుంది తిరుగుతూ ఉంటుంది తాగుతూ ఉంటుంది మళ్ళీ అని బయటికి నెట్టేస్తుంటది క్షేమంగా దేహాన్ని నిలబెడుతుంటుంది అలాగే క్రీష్ రక్తము ఆయన శరీరమైన సంఘంలో ప్రవాహం జరిపిస్తుంటది కాబట్టి క్రీస్తు సద్భక్తితో బ్రతుకులు ఉద్దేశించవారు ఆయన శరీరమైన సంఘంలో సుఖ నివాసం చేయటం అవసరమైంటుంది క్రీష్ శరీరంలో భాగంగా ఉండటం అనేది సద్భక్తితో సంబంధించిన కార్యక్రమం కృష్ణ శరీరంలో వండకుండా సద్భక్తి అర్థం లేని భతి భక్తి అయి ఉంటుంది కృష్ణ శరీరంగా సంఘంగా ఉండటానికి ఇష్టం లేదు భక్తి కలిగి ఉండాలి కృష్ణ శరీరంలో లేకుండా భక్తి కలిగి కృష్ణ రక్తం నీకు అందుబాటులో ఉండదు కదా ఉండదు కదా కాబట్టి కృష్ణ రక్తం అందుబాటులో ఉండాలి అంటే ఆయన రక్తం ఏం చేస్తుంది ప్రతిపాపనను శుద్ధీకరించే కార్యక్రమం తమ శుద్ధీకరించి ఈ శుద్ధీకరణ నీకు అందుబాటులో కావాలంటే క్రీస్తుభ శరీరమైన సంఘంలో ఉండిపోవాలి క్రీస్తు చేసినందు అనమాట ఆయన శరీరమైన సంఘంలో మనుషులు నివసించితే శరీరంలో శరీరంలో నివసించడం అంటే శరీరంలోని సాటి అవయవాలుగా పుష్కి ఉంటే ఆత్మ సంబంధంలో సహమ సంబంధం కలిగి ఉంటే సత్క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించినా క్రిష్ణప శరీరమైన సంఘంలో అవయవంగా నిలబడి నిలబడి వేదరహితమైన సమాజంగా ఏర్పడాలన్న ఉద్దేశం కలిగి ఉన్న హింస పొందుదురు అని చెప్పేసి నేను ప్రత్యేకించి క్రీస్తు చేసు నందు సద్భక్త దేవుడు ఏం చేశాడంటే క్రీష్ బాబు నందు ఏర్పాటు పెట్టాడు ఆ ఏర్పాటులో నువ్వు ఉన్నావా నేను క్రీస్తులో ఉన్నాను ఆయన శరీరంలో ఉన్నావా కృష్ణ శరీరమైన సంఘంలో ఉన్నావు మా భాగస్వామివా భాగస్వామ్యైతే తక్కిన సాటి అవయవాలతో సత్సంబంధం కలిగి ఉండటం అవసరమైంది ఆ సత్సంబంధం కలిగి జీవితం కొనసాగించుతున్నప్పుడు కృష్ణ రక్తము నీవొక అవయవం అయితే కూడా ప్రవహించుతూ దాంట్లో ఉండే తుడిచివేసి స్పరిశుతంగా ఉంచడానికి ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైన కార్యక్రమం క్రిస్టియల్స్ నందు సద్భక్తితో బ్రతుకుని వారందరూ హింస పొందుదురు ఎందుకు హింస వస్తుంది సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించితే హింస వస్తుంది రాజీపడే పరిస్థితి ఉంటే హింస రాదు సమయానికి అనుకూలంగా మనుషులు బ్రతకటం నేర్చుకుంటే సమస్యలు వచ్చినప్పుడు తప్పుకొని లేనప్పుడు కలిసిపోవటం అనే కార్యక్రమం జరిగించితే సద్భక్తి కాదు కాబట్టి క్రీష్ రరీరమైన సంఘంగా ఏక జీవితం కొనసాగించుతూ ముందుకు సాగాల్సిన ఒక విశేషమైన ఏర్పాటు దేవుడు చేసి పెట్టాడు కాబట్టి క్రీస్తి సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు హింస పొందడం నీకు ఇష్టమేనా అయ్యా నాకు క్రీష్ రోజులో సుఖం కావాలని కావాలనుకుంటున్నా సుఖం కావాలని కోరుకుంటే హింస ప్యాకేజీలో ఉంది దాంట్లో వంద ప్యాకేజీలో వన్ ప్యాకేజీలో ఉండే పరమదేవుడు ఏం చేశాడంటే క్రిష్మందు ప్రభన యేసు పరిశుద్ధి పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపంలో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు మనకి తెలిసిన హిబ్రి ఏడో అధ్యాయంలో ఏదో ఏదో అందరికీ తెలిసినట్టుగా పవిత్రుడును నిర్దోషి నిష్కల్మషుడును పాపంలో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు ప్రభ నేసుకి ఎందుకు హింస ప్రబేసు హింస పొందాల్సిన అవసరమే వచ్చింది అని నిర్దోషి కదా అందులో వాస్తవానికి ఏం చేశారు పరమాందేవుడు ఏం చేశాడు అంటే నిర్దోషి అయిన కృష్ణబుకు ఆయన హింసకు అప్పగించిన ఒక విశేషమైన కార్యక్రమం జరిగించాడు అలాగునా క్రీస్తు ఏ సద్భక్తితో బ్రతుకుని వారందరూ సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించితే లోకంతో నీకు సత్సంబంధం ఉండదు లోకం నేను వ్యతిరేకిస్తుంది మూరొక్క వ్యతిరేకిస్తుంది అందువల్ల బ్రహ్మణేష్ ఏం తెలియజేశాడు అంటే గ్రంథం లాగా అంటుంది మతీశ్వార్తలో పదో అధ్యాయం మతీశ్వార్త పదో అధ్యాయం ప్రహ్మాష్ తెలియజేశాం విశేషమైన సమయం ముప్పై నాలుగు వచ్చి నుండి ఇలా అధ్యాయం ముప్పై నాలుగు వచ్చి నుండి మాట్లాడుతున్న సమాచారం భూమి సమాధానం పంపవచ్చుతున్నాను తలంచుకుడి అగ్నివే వచ్చితని ఏమయ్యా నువ్వు కృష్ణు మాకు మేలు చేయడానికి వచ్చావాడు కదా అగ్నివే వచ్చానంటావేంటి అగ్నిమే వచ్చితని నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చుతని తలంచుకోడి ఖడ్గమనే గాని సమాధానం పంపటం రాలేదు ఒక మనిషిని మనిషి మనుషులు ఆమె తల్లికిని కోడలికే ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చుతని ఒక మనిషిని అతని శత్రుడు ఇలాగైనా హింసాకలిగే కార్యక్రమం చెప్పాడు ప్రత్యేకించి కాబట్టి హింస ఎందుకు అంటే నువ్వు క్రీస్తురబాబు నిలిచి నీ తండ్రి క్రీస్తురావు నిలవకపోతే ఏం జరుగుద్ది అనమాట ఘర్షణ జరుగుద్ది హింస జరుగుతుంది కార్యక్రమం జరుగుతుంది సత్సంబంధాలు ఉండవు అందువల్ల ప్రము ప్రేమ సమాచారం ఇది కాబట్టి నువ్వు లోకంతో ఏకీభవించుతావా లోకంతో కలిసిపోతావా పాపంతో జత కొడతావా సమాధానం పడతావు పాపంతో సమాధానపడితే సమస్య ఉండదు లోకంతో ఏకీభవించితే సమస్య ఉండదు లోకంతో సంబంధం ఎప్పుడైతే సమాధాన పడటానికి ఇష్టపడకపోతావో లోకంతో లోకానికి వేరుగా బ్రతకాలని కోరుకుంటావో అప్పుడు హింస వచ్చేది కాయమే సహజమైన సమాచారం అందువల్ల చెప్పాల్సింది ప్రత్యేకించి బ్రహ్మాన్ చేసి చెప్పాల్సింది వచ్చింది భూమి మీదకి అగ్నివే సమాధానం పంపడానికి వచ్చాను మీరు ఆలోచించొద్దు నేను సమాధానం పంప ఖడ్గానే వచ్చాను వచ్చాను అన్నాడు కాబట్టి సద్భత్తతో బ్రతకాలి ఉద్దేశించినప్పుడు నీటి ఇంట్లో ఇంట్లో ఉన్నవారు ఆ సద్భక్తతో బ్రతక ఉద్దేశ బ్రతకడానికి ఉద్దేశం లేకపోతే ఏం జరుగుద్దంటే నువ్వు ముడల మీద నడిచినట్టు ఉంటుంది చెబుతాం సమాధానం లేని ఇబ్బంది కలిగిన పరిస్థితి హింస పొందుతులంటే కార్యక్రమం ఇది అనేవాడి పరిస్థితి హింస పొందడానికి కారణం ఏమంటే నువ్వు క్రీస్తుదందు నేను వారు లోకంలో లోక సంబంధులు వారు ఒకరికి తన జీవితాన్ని అప్పగించిన వారు నీవు మరొకానికి అప్పగించిన వాడివి క్రీస్తుకి అప్పగించిన జీవితం లోకానికి అప్పగించిన జీవితానికి మధ్యలో ఘర్షణ ఉండేవారి కార్యక్రమం హింస కలిగేది వాస్తవాన్ని సమాచారం అందువల్ల నువ్వు సద్బద్ధతో బ్రతుకులు ఉద్దేశించితే అంటే రాజీ పడని పరిస్థితి జీవితం కొనసాగించితే రాజీ పడితే లోకంతో ఏకీభవించిన సమస్య లేదు పాపంతో జతకూడితో సమస్య ఉండదు కాబట్టి ఎప్పుడైతే క్రీస్తు చేసినందు సద్భక్తితో బ్రతకని ఆలోచన చేస్తుంటావో ముండ్ల మీద నడిచిన ఒక నడక లాంటి ఒక జీవిత అనుభవం ఉంటుంది మనుషులకు అందువల్ల చెప్పాడు క్రీస్తు చేసినందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించేవారు అందరూ దానికి ఎక్సెప్షన్ ఏమి లేదు వాస్తవాన్ని లోకము వేరు నిగుణి వేరు కనుక అందువల్ల చెప్పిన సంద సందర్భానికి వెళ్ళిపోయి చూస్తే రెండవ తిమ్మోతిలో ఈ సమాచారం రాబడింది మనం చదువుతాం రెండో తిమ్మతి మూడో అధ్యాయంలో పరిస్థితి మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ సమాచారం వివరిస్తున్నాడు ఆరో వర్షం నుండి పాపభరితులై ముందు ఐదో వర్షంలో తాము పైకి ఉండి దాని శక్తి ఇముఖ ఉండు పాపభరి అగండి ఆయన పైకి భక్తి గలవారండి దాని శక్తిని ఆశ్రయించకపోతే అలాంటి వారికి విముఖుడు పోయి ఉండము విముఖుడు పోయి ఉండమంటే వేరుగా ఉండుము వ్యతిరేకించము దూరంగా ఉండుము అని చెప్పేశాడు ఎవరికి దూరంగా ఉండాలి ఫైవ్ కి భక్తి కలవారి వండి తన శక్తిని ఆచరించిన వారితో వారితోనూ జతకూడొద్దు అని చెప్పాడు అప్పుడు ఏం జరుగుద్ది హింస వచ్చేది సహజమైన కార్యక్రమం చదువుతాం క్రిందికి అలా రాబడింది కాబట్టి నానా విధములైన నానా విధములైన దురాశల వలనబడి ఎల్లప్పుడూ సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేకశీల యొక్క ఎండ్లలోచొచ్చి వారిని చెరపట్టుకుని పోవారు వీరిలో చేరిన వారు ఎన్నే ఎంబ్రే అని వారు ఎదురించినట్టు వీరిను చెడి మనసు కలిగి చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్లై సత్యమును ఎదురించారు ఆయనను వారి అవివేకం ఎలాగూ అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనుక వీరు ఇక ముందుకు సాగరు అయితే నా బోధను నా ప్రవర్తన సమాచారం చెప్పేసి ప్రత్యేకించి సమాచారం చెప్పేసి అపోర్షుల యొక్క బోధలో సద్భక్తితో బ్రతకొని ఉద్దేశించి వారందరూ అపోషులకు బోధలో క్రమంగా జీవితం జీవిస్తారు అందువల్ల నేను చెప్పాను అయితే నీవు నా బోధను అపోర్షులైన అపోర్షుల బోధను రేణు నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును అంతేకా ఈ కొన్ని రుస్తులు అను అని పట్టణంలో నాకు పెట్టిన నాకు కలిగినట్టు హింసను ఉపద్రవమును తెలుసుకునే వాడు ఈ కొన్ని రుస్తులలో గల్తీ ప్రాంతంలో నాకేం ఇబ్బంది హింసలు కలిగినాయో నువ్వు పెరిగి నీ అమ్మించావు చేసిన నేల మేము లేదు స్వార్థ ప్రకటించాడు సత్యం తెలియజేశాడు అపోసుల బోధను వివరించాడు అపోసుల బోధను అంగీకరించండి యోధా మత మత ప్రవిష్ఠులు యోధామత సంబంధమైన వాతావరణకుండిన కారణాన ఈ యోధామతమైన సంబంధమైన వాతావరణానికి అపోసుల బోధకు వ్యత్యాసం వచ్చేసింది ఇబ్బంది అందువల్ల ఏం జరిగిందంటే నా బోధ నా ప్రవర్తన నా ఉద్దేశము నా విశ్వాసము నా దీర్ఘశాంతము నా ప్రేమ నా ఓర్పు నా సమాచారం అంతేకాయలోను ఈకైనలో నొస్తుల్లోనూ అని పట్టణంలో నాకు కలిగినట్టు హింసలను ఉపద్రాలు జ్ఞాపకం చేసుకోవాలి కలిగిన హింసలు ఎందుకు వచ్చాయి ఉపద్రాలు వచ్చిన వచ్చాయి ఏం కీడ్ చేస్తే వచ్చాయి చేసి వచ్చింది వాస్తవానికి అపోర్షం వారు బోధ చేస్తే రాళ్లతో కొట్టి చచ్చిపోయాడని శవాన్ని వదిలిపెట్టినట్టు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆ రాళ్ల మధ్యలో దేహం నలిగిపోయింది నలిగిపోయిన తర్వాత కొంతకాలానికి సమయానికి సమాయించుకొని ఆ రాళ్లలో నుండి బయటకు వైపు దేహాన్ని బయట తెచ్చుకొని లేచి ఆ ఊర్లోకి వెళ్ళాడు ఏం నేరం చేస్తే ఏమి నేరం చేస్తే కాదు అపరుషులు బోధ చేస్తే ప్రేమ చూపించితే విశ్వాసాన్ని కనపరిచితే భక్తిని కనపరిచితే కాబట్టి దేవుని సంకల్పం తెలియజేస్తే వచ్చిన ఇబ్బందులు ఇబ్బందులు ఏకీడు చేస్తే వచ్చిన కార్యక్రమం కాదు నీవెందుకు హింసిపందేవాయా ఏం చెండ చేసావు నేనే చెండ చేసిన కార్యక్రమం కాదు ఈకోనియా లుస్తులో దెర్బేలో గల్తీ ప్రాంతంలో అపరుషులు బోధ చేస్తే వచ్చిన ఇబ్బంది కట్టు దాన్ని అంగీకరించిన మనుషులు దానికి చెవి ఎక్కని వాళ్ళు దాన్ని ఇష్టపడని వాళ్ళు దాంతో అంగీకేకీకరించిన మనుషులు ఏం చేశారు అంటే ఏదో స్వప్తం తీసుకొచ్చాడని ఉద్దేశించి మనుషుని హింసించి వాటి మళ్ళీ లాగా కొట్టే శాసనం చనిపోయిన పరిస్థితుల్లో దేహాన్ని తమాయించుకొని లేచి ఊర్లోకి వచ్చాడు తిమ్మోతిని పిలిచుకొచ్చింది ఆయన రా నాయమంట రాని పిలిచుకొచ్చాడు అక్కడి నుంచి వచ్చాడు తిమోతి ఆ తిమోతి ఆ పరిస్థితిలో నుంచి వచ్చింది చెప్తాను సమాచారం నాయన మీ ఊర్లో ఏం జరిగిందో నాకు తెలుసు కదా నేను చేసిన నేరం ఏమీ నా ఉద్దేశం తేటగా బయలుపరిచాను క్షణ బోధం తేటగా వినిపించాను నా ప్రవర్తనను ప్రత్యేకించి ఆదర్శంగా చూపించాను ఆదర్శమైన ప్రవర్తన ఎవరికి హాని చేయలేని మనిషి వ్యక్తిత్వం కాబట్టి ఉద్దేశం ప్రతివారు రక్షించబడాలని ఉద్దేశం కలిగి కార్యక్రమం జరిగించాను అయినా ఏం జరిగిందంటే రాళ్లతో చంపేచర్ చచ్చి పైన పాడేసి చదివారు సాక్ష్యం మీ ఊర్లో జరిగే కార్యక్రమం నాకు ఇది నువ్వు సద్భక్తితో ప్రతికొని ఉద్దేశించేది మతి హింస కలిగేది సహజమైన సంగతి నేనేం తప్పు చేస్తే నీ హింస అనుభవించలేదు అని చెప్పేశాడు అందువలన అపోరుషుల బోధ జరుగుతుంటే లోకము దాన్ని అంగీకరించదు అంగీకరించు ఎవరికి అనుకూలంగా ఉండదు అది ఎవరికి అంగీకారమైనట్టుగా ఉండదు కాబట్టి దాన్ని ద్వేషించి పల్లోక సంబంధమైన సందేశం పల్లోక దేవుడు పంపించిన సందేశం అది ఆ పురుషులు బోధ అనేది పల్లోక దేవుడిని పంపించిన సందేశం పల్లోక నుంచి పంపించిన మెసేజ్ ఇది దేవుని మెసేజ్ మనుషులు దాన్ని అందుకోవటంలా లోకంలో ఏదో ఏదో రకమైన బోధ భక్తి అనే ఉద్దేశంతో కార్యక్రమాలు కొనసాగిస్తున్నారే కానీ పరలోకం నుంచి పంపిన దేవుడు పంపించిన మెసేజ్ ఇది నేను నేను సంకల్పించుకున్న లోకం పుట్టుకోమని కూడా నా ఏర్పాట్లో ఉన్నది ఇది అనే సమాచారం తేటగా తెలియదు దేవుడు చేశాడు తెలియజేశాడు దాన్ని అప్పని పౌరుడు ఏం చేశాడంటే ప్రకటించడం మొదలెట్టాడు మొదలెట్టినప్పుడు సమాచారం తెలియజేశాడు కాబట్టి తిమోతితో మాట్లాడినప్పుడు సమాచారం తేటగా తెలియజేస్తున్నాడు మొదటి తిమోతి తిమ్మోతికి సమాచారం వినిపించదు నా బోధన మేము జాతక ఉండవు అని చెప్పేసిన తర్వాత ఈ బోధ ఎక్కడి నుంచి వచ్చిందో సమాచారం కూడా వివరించడం మొదలంటే మధుర పొరింది ఇక్కడ ముఖ్యమైన మధుర పొరింది ఈ రెండో అధ్యాయంలో చెప్పేసిన సమాచారం సహోదరులారా నేను మీ ఇద్దరికి వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో నేను జ్ఞానాతిశయంతో నేను దేవుని మర్మం ప్రకటించవచ్చిన వాడుగా దయతో నేను మనం ఆల్పించండి స్థానిక సంఘాల్లో ఏం జరుగుతుందంటే అప్పసుర బోధకు ఆ అంగీకరించలేని మనుషులు దాన్ని వ్యతిరేకించడానికి రకరకాలైన తమ ఇబ్బందులు పడుతుంటారు అప్పోసులు బోధ వినిపించబడుతుంది అంగీకారం కుదర కుదరటల్లా ఎందుకు అంత కుదరట్లేదంటే లోక సంబంధమైన మనసు కలిగిన వారికి అప్పసుల బాధ కుదిరే కార్యక్రమం కాదు అందువల్ల స్థానిక సంఘాల్లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి పరిస్థితులు అలా కనపడుతున్నాయి అనాది సంఘ దేవుని యొక్క సంకల్పం ఇది దేవుడు తానుగా ఆలోచి యోచించి సంకల్పించి దాచిపెట్టుకుని కాలం సంపూర్ణమైనప్పుడు బయలుపరిచాడు కాబట్టి ఇప్పుడు ఎప్పుడు బయలుపరబడి సమాచారం గురించి మాట్లాడుతూ సహోదరులారా నేను మీ అద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో నేను జ్ఞానాతిశయంతో నేను దేవుని మర్మాన్ని నాకు ప్రకటించవచ్చు నేను యేసు అనగా శిలువేపడ యేసు క్రీస్తున్నాను ఈ రోజున శిలువేపడ్డ ఏసు క్రీస్తును వ్యతిరేకించే మనుషులు అనేక ఉన్నారు ఏసు క్రీస్తు శిలవే పడలేదు అని నినాదాన్ని మొదలెట్టేశు క్రీస్తును అనగా శిలవే పడి ఏసు క్రీస్తున్ తర్వాత మరి దేన్ని మీ మధ్య నేను కొందని నిశ్చయించబండి మా భయంతో ఎంతో ఉండకతో మీ మధ్యనంటుంది మీ విశ్వాసంలో మనుషుల జ్ఞానం ఆధారం చేసుకోనక దేవుని శక్తిని ఆధారం చేసుకున్న నేను మాట్లాడినను శువార్త ప్రకటించిన జ్ఞానయుక్తి మన తీయని మాటలు వినియోగించక పరిశుద్ధాత్మే దేవుని శక్తి కల్పించిన దుష్టాత్మ వినియోగించదు ఆయన పరిపూర్ణైన వారి మధ్య జ్ఞానం బోధించడం ఈ లోకం జ్ఞానం కాదు నిరర్ధకులైపోయి లోకాధికారుల జ్ఞానం కాదు కానీ దేవుని జ్ఞానం మర్మైనట్టుగా బోధించడం ఇది మరుగై ఉండను మరుగు ఎక్కడ దేవుని దగ్గర మరుగైండను జగదోత్పత్తికి ముందుగానే సృష్టింపబడలేదు దేవు బోధం ఉంది ఏ బోధ మనుషులు విని విశ్వసించి రక్షణ పొందాలో దాని గురించిన పరమదేవుడు జగత్తుకు పునాదులు వేయబడకమనిపోయి బోధను రూపించాడు రూపించాడు ఆ మాట అంటే లోకం అంగీకరించట ఈ రోజున ఆ విశ్వాసం ఉంచితేనే నీకు రక్షణ లేకపోతే రక్షణ ఉండదు ఎరటి కాబట్టి నువ్వు ఏ రక్షణ పొందావు నీ ఉద్దేశంతో నీ భక్తి కలిగినావు కానీ సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించిన పరిస్థితి ఏర్పాటు ఉంటుంది దేవుడు తన మనసులో డిజైన్ చేసుకొని సంకల్పించి దాచిపెట్టుకొని కాలం సంపన్నమైన దాకా దాని దగ్గర ఉంచుకొని కాలం పరిపూర్ణమైనప్పుడు బయలుపరిచడం దాన్ని ఆ బయలుపరచబడిన విశ్వాసాన్ని అప్పవసరైన పౌలు ఈ కొన్ని రుసరా దెర్బే పట్నాల్లో గల్తీ ప్రాంతంలో బోధిస్తున్నాడు బోధిస్తున్నాడు బోధిస్తుంటే అంతకుముందు ఏదో ఒక రకమైన విశ్వాసం కలిగిన మనుషులు దీన్ని అంగీకరించాక షద్భక్తితో ప్రతికరు ఉద్దేశించిన వాళ్ళందరూ హింస పొందే రూపంగా ఏం చేశారంటే రాళ్ళు రూపేశారు తెపాటానికి ఈ కొన్ని రుసులలో మా ప్రతిని మీ ఊర్లో నాకేమి హింసలు కదా ఇది నియోజకమవువేది చూసావు కదా ఈ రోజు నేను ఇక్కడ అక్కడి సమాచారం చెప్తున్నాను కాబట్టి ఆకాశాలు ఏం చెప్తున్నాడంటే ఆఖ రోజుల్లో చర్చల్లో ఉన్నాడు ఇంతకుముందు హౌస్ అరెస్ట్ కింద ఉన్నాడు రెండు సంవత్సరాలు హౌస్ అరెస్ట్ నుంచి విడుదల పంపొందిన తర్వాత విడుదల పంపొందిన పౌలు తిరిగి స్వార్థ ప్రకటించి తిరుగుతున్నాడు వెళుతూ వెళుతూ ఉంటే మధ్యలో నీరో యొక్క ఆధ్వర్యంలో వెళుతూ విన్న వాళ్ళ మధ్యలో మార్గ మధ్యలో అరెస్ట్ అరెస్ట్ చేసి రోము చర్చల్లో నెరుగు నెరుగు తీసుకొచ్చి పడేశారు రోము చర్చల్లో నెరస్తుడుగా కొన్ని నెరస్తుగానట్టు ఏమి నేరం చేయాల శువార్త చెప్తుంటారు అంతే ఒకటే కార్యక్రమం స్వార్త చెప్తుంటే నెరస్తుడైనట్టు తీసుకొచ్చి రోమా చర్సాల్లో వేసి పెట్టేశారు రోమా చరసాల భయంకరంగా ఉంటుంది ఇబ్బంది ఇబ్బంది కులంలో పెట్టినట్టు మానవ దేహాన్ని ఇబ్బంది వెతికి పెట్టినట్టు ఉంటుంది ఇబ్బంది పట్టిన ఉంటూ ఉంటూ ఆఖరి రోజున తన కుమారెం తిరుమతితో మాట్లాడుతున్నాయన నే వెళ్ళిపోతున్నాను నువ్వు క్రిస్టియస్ సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించితే మాత్రం హింస పొందేది గ్యారంటీ గ్యారంటీ నేనేం తప్పు చేసి హింస అనుభవించట ఆ బోధలో ఉండే విశేషమైన సమాచారం ఆ బోధ ఏం చేస్తుంది లోకానికి వ్యతిరేకం ఉంటుంది విరోధం లోకము అంగీకరించని రూపంలో ఉంటది దాంట్లో దేవుని జ్ఞానం ఉంటుంది మానవ జ్ఞానం ఉండదు కాబట్టి మానవుడు తన జ్ఞానం చొప్పున ఆలోచన చేస్తుంటే మనుషులు తాను కోరుకున్న భక్తి విధానంలో దాన్ని కొలుసు చూస్తుంటే లోపంగా ఉండటం కాబట్టి హింస పొందేది అరండి కార్యక్రమం అందువల్ల చెప్పేసి సమాచారం క్రీస్తు చేస్తున్నందు సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించావా ఆ పోస్తల బోధం పోలుకున్నావా లోకం నేను అంగీకరించే కార్యక్రమం కాదు అని సంగతి తెలియజేస్తూ సమాచారం చెప్తున్నాడు క్రిస్తీయనందు సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించే వారందరూ హింస పొందుదురు అని చెప్పేశాడు హింసించబడితే వెనుక తగ్గాల్సిన అవసరం లేదు హింస క్రిష్ దేవుడు దేవుడు కృష్ణపునందు మన మానవ జాతి కనుగించే మహత్తరమైన బహుమానం తనలోకి సంబంధమైన ఆశీర్వదాలు అన్నింటినీ పెట్టి ఈ ప్యాకేజీ లో హింసలు కూడా పెట్టేసి ప్యాకేజీ ఇచ్చేశాడు కాబట్టి హింస రాకుండా ప్యాకేజీ లేదని సంగతి ముందు తెలియజేశాను మనం చదువుతా మాటలు కాబట్టి ప్రభావం ఏసో తెలియజేసిన విశేషమైన సమాచారం క్రీస్తు ఎల్సినందు సద్భక్తతో వారందరూ హింస పొందొద్దురు అన్నప్పుడు ఎందుకు జరుగుతుందో సార్ కార్యక్రమం తెలియజేస్తున్నాడు మనసు వర్వాత పదో అధ్యాయంలో ఇదిగో మేము విడిచిపెట్టి వెంబడించమనితో చెప్పి వెంబడించితే కనుక మాకేం దొరుకున్నాం సమస్తం వదిలిపెట్టాం సమస్త వదిలిపెట్టేశాం దేన్ని సొంతం అనుకోలే మా వృత్తి సొంతం అనుకోవాలా చేపలు పట్టుకునే వాళ్ళం వృత్తిని బట్టి సొంతం అనుకోవాల చేపలు అనేకమైన చేపలు పడ్డాయి లాక్కుండా దాని దగ్గర తీసుకొచ్చుకున్నాం సొంతం అనుకోవాలా మా వలలు మా ధోనలు మా సొంతం మా ప్రక్కనే ఉండే తల్లిదండ్రులు మా సొంతం అనుకోలే విడిచిపెట్టి నేను పంపించాను మా కేంద్ర అంటే చెప్పేశాడు అపోధలో నువ్వు నిల్చుంటే క్రిస్టియస్ ఉంది సద్భక్తి బృంద బతుకుని ఉద్దేశించింది ఉద్దేశించి నేను అయితే హింసలు తప్పవు అనే సమాచారం ప్యాకేజీలు మెయింటైన్ చేశాడు నీకు సమస్త దీవులు నిలిచాను దీవులతో పాటు హింసుడు కూడా భాగస్వామ్యం చేశాడన్నాడు ఇన్ని పరిస్థితి ప్రత్యేకించి అందువలన ఈ మొదటి పరిచయ కార్య ప్రసంగంలో మన సబ్జెక్టును మీకు పరిచయం చేయడం జరిగింది అనమాట క్రిస్టిసు నందు సద్భక్తితో ఉద్దేశించింది ఈ భక్తి నిజమైన భక్తి అయితే నీ భక్తి ఆపద మొప్పులు మొక్కే భక్తి కాకపోతే నీ భక్తి స్థిరంగా ఉండేదైతే నీ భక్తి లాభ సాధనమైంది కాకపో కాకుండా ఉంటే నీ భక్తి సాధకం చూసుకునేదైతే అది సంతృష్టి సహితమైందైతే ఏకాగ్రత కలిగిందైతే నీ సంపాదనలో భాగమై ఉంటే భక్తి నీ భాగమై ఉంటే దయభక్తి లాభ సాధనం అనుకునే భావన సద్భక్తితో బ్రతుకు నిర్దేశించితే హింస పొందుదురు అనే సమాచారము గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం ఇది మీ పరిచయంతో ఈ సమాచారం తెలియజేస్తున్నా నవాలకించండి మనకింకా ఏడు కోడికలు ఉంటాయి ఆ ఏడు కోడికల్లో కూడా ఇదే అంశాన్ని మీకు పరిచయం చేయడానికి ఆలోచన చేస్తున్నా మనం భక్తి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి భక్తి నేర్చుకునే కాకుండా విధానం కాకుండా భక్తి మనకు తోచినట్టు నువ్వేదో ప్రార్థన చేసినా కాబట్టి భక్తి పడడం అనుకొని లేదా నువ్వేదో ముడికిపోతున్నావు కానీ భక్తిపడడం అనుకొని నువ్వు గర్భం చదువుతున్నావు కాబట్టి భర్తీపడడం అనుకొని లేదా ఏదో ఉపవాసం అన్నావు కాబట్టి భక్తిపడడం అనుకొని ఇలాంటి అపోహలతో సమాచారం సంబంధించే కాకుండా సద్భక్తి ఏమిటి అలా బ్రతకడానికి ఉద్దేశించితే జరుగుద్ది అనే సమాచారాన్ని మనం ఆలోచన ముందుకు సాగిపోతుంటాం అందువలన ఈ పరిచయంతో నేను మీకు సమాచ సందేశాన్ని పరిచయం చేసి ముగించబోతున్నా క్రీస్తు యశునందు సద్భక్తితో మృతకను ఉద్దేశించేవారు అందరూ కొందరు కాదు నువ్వు కాదు నువ్వు కూడా చేస్తే హింస గ్యారంటీ గ్యారంటీ హింస నువ్వు తప్పించుకోలేవు సద్భక్తి ఉంటే హింస పొందేది గ్యారంటీ దానికి సిద్దపడి ముందుకు సాగాలని బ్రహ్మాశు క్రీస్తు వారి మీరు మనం నమస్కారం